అయితే మరి ఇంతకు ముందు కర్మయోగ బుద్ధి అని చెప్పారంటా నల్ అండ్ వాయిదా అంటే కాదు కాబట్టి నాలుగు శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని సాధన బుద్ధిగా మీరు తీసుకోవచ్చు యొక్క స్థాయిలో సాధ్యం ఆ అల్టిమేట్ గోల్ను పొందిన స్థాయిలో సాధ్య బుద్ధిగా అంటే ఆత్మజ్ఞానంగా తీసుకోవచ్చు రెండు రకాలుగానూ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ పై నుంచి ప్రకరణం అలాగే ఉంటుంది స్థితప్రజ్ఞ లక్షణాల్లో కూడా స్థితప్రజ్ఞుడనగా ఎవరు సో ఎవడైతే సాధన మార్గంలో ముందుకు దూసుకుపోతున్నాడో వాడు స్థితప్రజ్ఞుడు ఆ తర్వాత వాడు చేరేటువంటి స్థితి ఏమిటి అది స్థితప్రజ్ఞుడే కాబట్టి ఇది అప్లై అవుతుందే దానికి అప్లై అవుతుంది తర్వాత శ్లోకం బుద్ధిర్యచితరిష్యతి క నిర్వేదం శ్రౌతల్యుత్యవత యోగానుష్నజనితత్వశుద్ధి బుద్ధి కదా ప్రాప్స్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 రెండు దేశాల మధ్యన బ్రిడ్జ్ మీద ఉన్నారనుకోండి రెయిన్బో బ్రిడ్జ్ అని ఉంది బ్రిడ్జ్ ఒకటి ఆ బ్రిడ్జికి లెఫ్ట్ వస్తే యూనియర్సిటీకి వస్తారు రైట్ వెళ్తే కెనడాకి వెళ్తారు ఆ రకంగా మీరు అంతఃకరణలో నిలిచి ఉన్నారు జీవుడంటే అంతఃకరణలో ఉండి జీవుడు ఇండివిడ్ జీవ్ ఈ అంతఃకరణం నుంచి మీరు కామనలో అనేటువంటి మాలిన్యంలో పడ్డారంటే సంసారంలోకి వచ్చేస్తారు ఆ మాలిన్యాన్ని పక్కన పెట్టి अंतरणा शुद्धि प्रसन्न पे अंतरण पेरे mm. आत्म आत्म अनगा पवित्र मनस्सुनके आत्म अ संसारमगा कलषित मनस्सन के संसार संसार विचिपे वेत्याग संसारनस्सुष्य विचिपेटे సంసారమును విడిచిపెట్టుత సంసారాన్ని విడిచిపెట్టడం అంటే భార్యాపిల్లల్ని విడిచిపెట్టడం కాదు వాళ్ళు కాదు సంసారం అలా అంటారు మా సంసారం ఇది ఎంత అంటూ ఉంటాం అలా చూపిస్తారు ఇవేదం మాటవలసన్నదే కానీ చిత్త త్యాగ సంసార త్యాగ అది ప్రణాళిక కాబట్టి బాగుంది మీరు చెప్పిన ప్రణాళిక బాగుంది ప్రస్తుతానికి మా మనస్సులో కాలుష్యాలు ఉన్నాయి మమ్మల్ని ఏం చేయమంటారు యోగానుష్ఠాన కర్మయోగానుష్ఠానం చేయండి ఇంతవరకు చెప్పిందే కదా అప్పుడేమవుతుంది అంతఃకరణ శుద్ధి అప్పుడేమవుతుంది ఆత్మజ్ఞానము బుద్ధి అది ఎప్పుడొస్తుంది అని అడిగారు అడిగితే శ్లోకం కథా ప్రాప్త్యత శిక్ష్యత ఎప్పుడొస్తుంది అంటే ఎప్పుడైతే యదా అంటే ఎప్పుడైతే చూసుకో ఇది సిగ్నల్ ఇది ఎప్పుడైతే నీకు వర్తిస్తుందో అప్పుడు నీకు మోక్షం వచ్చేస్తుంది ఎలాగది బుద్ధి మోహకలినం వ్యతిపరిష్యతి యప్పుడైతే బుద్ధి నీ బుద్ధి మోహకలినం వ్యతిపరిష్యతి నాసారి చిన్నప్పుడు జ్వరం వచ్చింది అప్పట్లో జ్వరం వస్తే అంకణాలు పెట్టేసి అంటే సిండి దిప్పలు పడేవిటీవారు సో ఎందుకంటే అప్పటికి టైఫాయిడ్కి అప్పటికి సరైన మందులు అవి ఉండివు కావు తిండి తింటే మీరు చచ్చిపోతాడు టైఫాయిడ్లో భోజనం చేస్తే మందులు లేకుండానే తెచ్చని అలాగే లంకడం పెట్టేసి కదా నేను మా అమ్మగారు మా రోజున డిమాండ్ చేశాను నాకు భోజనం థర్డ్ డే తిండి డే సో సెవెన్ డేస్ విత్ ఫుడ్ నాకు గుర్తు సో థర్డ్ డేనో ఫోర్త్ డేనో డిమాండ్ చేశాను ఎప్పుడు నాకు భోజనం పెడతావు అంటే మా అమ్మగారు అన్నారు నార్మల్ అప్పటికి ఆ నార్మల్లోనే మాట తెలుసు ధర్మామీటరు నార్మల్ ఆ మాత్రం తెలుసు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 అప్పుడు ఒకసారి లెక్కలు మూసుకునే నాలుగు చూసుకుంటే చేదిగా ఉండేది ఇంకేం చేస్తాను నేను పెట్టమని ఎలా అంట మనకే తెలుసుకుంది కదండి ఉంటే ఆబోతో పెట్టమని అన్నా తినలే సరే కానీలే అని వెళ్ళి మళ్ళీ మంచమే పడుకుంటావు వెరిమొహం నీకు నేను ఏదైనా ఆహారం నీకేదో హార్లిక్ స్ప్రైడ్ ఇస్తాను చింత చేయకోవాలని పాపం ఏదో ఇంకో ఆహారం అంతే అదేవిధంగా నీ బుద్ధి నువ్వు చూసుకో నీ మనస్సులో నువ్వు చూసుకో మోహ కలిలం అంటే బురద ఆ పదానికి అర్థం అవుతుంది కలిలం అంటే బురద కుళ్ళు కలీలం అంటే కుళ్ళు బురద ఈ సూర్యరేవితనాల్లో ఉంటుంది చూడండి దాన్నే కలిలం అంటారు కలుషం అంటే చాలా తక్కువ ఇంప్యూరిటీ ఇది ఆపోజిట్ కలిదం అంటే బురద అంతే సో కలి కలీలం కలీ కలహ కలీలం అన్నీ ఒకట పెద్ద కలహము ఇప్పుడు ఇప్పుడు పోచని పంట ప్రాజెక్ట్ ఉందనుకోండి వీడు కట్టేడో మానేడో తెలియదు కానీ మొత్తం అందరూ కూడా ప్రతివాడు రాంగులోకి దిగేసి ఒకళ్ళొహళ్ళు తోబోడి చేసుకుంటున్నారు దే ఆర్ ఫైటింగ్ టీచర్ ఇన్ ఆల్ డైరెక్షన్ తెలుగుదేశం వెళ్ళి టీడీపీని తిట్టేస్తుంది ఇంకో పార్టీని తెచ్చేస్తుంది వాళ్ళు వచ్చి బీజేపీని తెచ్చేస్తారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ని ఇచ్చేస్తారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండే జనాలను ఇచ్చేస్తారు అక్కడుండే జనాలు వీళ్ళని తీస్తారు అందరూ కొట్టేసుకుంటారు ఎప్పుడు కడతారో ఎవరో భగవంతుని తెలియాలి దాని కలహ అదే కలి ఆ కలి ఎందుకు వచ్చిందని మనం వాళ్ళకుంటారు కళ అంటే చుట్టుపక్కల ఉందనుకుంటారు కలియుగం కదా మరి చుట్టుపక్కల యుగం అంటే కాలం కాలాన్ని నిర్మాణం చేసేది ఎవరు సూర్యుడు సూర్య కాబట్టి కలంటే సూర్య చంద్రుణ్ణి అడ్డుపెట్టుకు ఉంటుందనో ఏడోపించి అయ్యా కల అంటే మనస్సులో ఉండే కుళ్ళు పేరే కలి అదే కలిలం మోహకలీలం ఆ వ్యామోహము అంటే డెలిక్యూషన్ ఆ జ్ఞానము వ్యామోహము అంటే ఏంటి ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకోవడం ఏది తక్కువ దాన్ని రైట్ అనుకోవడం దాన్ని కలిలము మోహము ఈ మోహము బురద నీ బుద్ధి నీ మనస్సు ఎప్పుడైతే ఆ బురద నుంచి బయటపడుతుందో వ్యతికరిష్యతి దాని నుంచి బయటపడుతుందో అప్పుడేమవుతుందో కృష్ణ అప్పుడు నీకే సిగ్నల్ వచ్చేస్తుంది సదా నిర్వేదం గంఠాసి అప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది గంఠాసి అంటే భవితాసి లుట్ లుట్ మధ్య భోజనం ఎవరు నేను చేశారు భవితాసి గంటా అసి కాదు బితాసి లుట్ సో గంఠాసి గంధా గంతారో గంతహంఠాసి గంస్ గంస్మహంస్మ దాసి అంటే భవిష్యత్తు సో నీవు పొందగలవు ఏమిటి నిర్వేదం వైరాగ్యం ఎప్పుడైతే నీకు కలిగిందో ఓహో వి ఆర్ ఇన్ ది రైట్ డైరెక్షన్ అని తెలుస్తున్నా దేని మీద వైరాగ్యం శ్రోతం ఎస్య శ్రోతస్య ఇంతవరకు ఏ భోగాల గురించి మీరు విని ఉన్నారో శ్రోతస్య దాని మీద వైరాగ్యం శ్రోతవ్యస్య ఇంకా వినలేదు భవిష్యత్తులో వినబోతారు వినదగ్గర ఇంకా ఉంది దాని అంత మీద మీకు వైరాగ్యం వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వింటారు ఈ శ్రోతమ్యము శృతము అనే పదాలకు అర్థమేంటి ఎక్కడి నుంచి విందాం అంటే చూడండి మన రాగద్వేషాలు హృదయంలో నిర్మాణం అవుతాయి అదే కలిదం మోహకలిదం అంటే రాగద్వేషముల రూపంగానే ఉంటుంది ఈ రాగద్వేషాలు ఎలా వస్తాయి అంటే दी रहा चुप श्रुतम श्रवण शुति अंत चवी रागद्वेशवि द्वारा वस्ताय दी कर्ण मलमुन कर्ण मलमें और रकम मालिन्त सो मालिन्दर राक्षसल पुटे कथ हो सो मधुकनी कर्ण मोदूत విష్ణు కర్ణ హలోద్భుతం శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణ మలం నుంచి దేహం ఉంటే మరి ఉంటుంది శ్రీ మహావిష్ణువు ఒక దేహం ఆయనకు ఒక నిజంగా దేహమే ఉంటే ఆయన కూడా ఈ జానసనం జానసం స్టిక్స్ చెవి కొలుగు తీసుకునేవి అవో ప్యాకెట్ కొనుక్కులు పెట్టుకోవాలి ఎందుకంటే కర్ణం ఉంటుంది దేహం ఉంటే కర్ణం ఉంటుంది దేవత అయ్యేది మనిషి అయ్యేది కాబట్టి విష్ణు కర్ణ మలోద్భుత పురాణం విష్ణు యొక్క కర్ణ మలం పుట్టారు కర్ణ మలము అంటే సింబాలిక్ కర్ణ మలం అంటే ఇలా వింటూ ఉంటారు వినేప్పుడు మీరు ఎవరి వాళ్ళ గురించి మీరు వింటూ ఉంటారు ఎవరో వచ్చి చెప్తారు వింటూ ఉంటారు అక్కడి నుంచి పుడతాయి రాక ద్వేషాలు మీరు కూడా దీనికి టీవీలో వింటారు టీవీలో వాడు ఏమంటారంటే ఇదో పలానా నగ ఇప్పుడు ఇప్పుడు అంటారు జ్యువెలరీ మీద పడ్డారు జనం ఇది ఒకటి వెరీరాయల్ విషయ ఈ రకం జ్యువెలరీ దిస్ ఇస్ వండర్ఫుల్ మీకు మీకోసమే పెట్టాను ఇక్కడ మీరు డబ్బులు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు తర్వాత ఇవ్వచ్చు ఇదంతా తవ్వకైపోయింది అసలు రోజు స్థానిక ఇచ్చేస్తున్నాం యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇంకా మనకి లాభాలు ఎందుకో ఆషాఢ మాసంలో లాభాన్ని ఇచ్చేస్తున్నాం ఆషాఢ మాసం అంటే మేము కేవలము దాన చేయడం కోసమే నిశ్చయించి ఉన్నాము ఈ కేరళం మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం ఈ నగరం మీకు దానం చేసేయడం కోసమే పెట్టుకున్నాం ఆషాఢంలో మేము దానం చేయాలని నిర్ణయం చేసుకున్నాం అనుమా అడ్వర్టైజ్మెంట్ సో ఇది విని వెంటనే ఎస్టవింగ్ స్టార్ట్ కదలిక హృదయంలో స్టగింగ్ స్టార్ట్ చిన్న కదలిక ఆరంభం అవుతుంది అలాగే ఇంకోటి వెంటనే మరొకటి కాలు గురించో మరో దాని గురించో అది దట్ ఈజ్ కర్ణమలం అది ఇంకొక శ్రుతస్య ఇంకోటి శాస్త్రీయమైన కర్ణమలం ఈ కర్మ చేస్తే నీకు స్పర్ధం వస్తుంది అని వింటూ ఉంటుంది శాస్త్రాన్ని ఏం మొహమాటపడరు స్వామి రంగనాథానంద్ అన్నారు భగవద్గీత వేదము యొక్క సారమే కానీ వేదంలో ఉండే కామ్యకర్మాలని త్రోసిపుచ్చటానికి సందేహ ఉంటుంది అంటే మనము మన రెలిజీయంలో ఉండే ఇష్యూస్ ని కూడా నిరాకరించడానికి వెనుకము ఎందుకంటే మన రెలిజీఎం అంటే తప్పైనా ఉప్పైనా అలాగే బయటపెట్టుకోవాలనేటువంటి ధోరణి ఉంటుంది సాధారణంగా కానీ హిందూ ధర్మంలో ఉండే విశేషం ఏమిటంటే రంగనాథనందని చెప్పారు ఈ మాట వెరీ గుడ్ పాయింట్ మన వెంజీవంలో ఉండే దోషాలను కూడా మనం తోచిపుచ్చడానికి వెనుకాలము ఉపనిషత్తుల్లో ఆ లక్షణం కనపడుతుంది కాబట్టి శృతస్ ఉపని ఎక్కడైనా కర్మకాండలో ఈ కర్మ చేస్తే నీకు ఫలము అని ఉంటాడు అదంతా వినబడుతూ ఉంటుంది వీరికి అది అది కూడా కర్మం నుంచి కూడా నీకు వైరాగ్యం చేస్తుంది అలాంటి వైరాగ్యం నీకు ఎప్పుడొచ్చిందో టేక్ నాట్ యు ఆర్ రెడీ ఫర్ దట్ జ్ఞానం అని క్వశ్చన్ చూద్దాము ఎస్ కాంటే ఏ కాలమునందైతే తే తవ అంటే నీ యొక్క మోహకలిలం మోహాత్మకం అవివేకూపం కాలుష్యం మోహం మోహరూపంగా ఉంటుంది మోహము అంటే మీరు అర్థం చేసుకోవాలి చాలాసార్లు వస్తువు ఉంటుంది ముహు వైచిక్ే ఒకటి ఉంటే మరొకటి అని తీసుకున్న పేరే మోహము దాన్ని మోహము అంటారు ఉదాహరణకి ఫలానా పదార్థ ఫలానా వస్తువులో సుఖము గలదు అని వీడు అనుకుంటారు ఐస్ క్రీము తింటే సుఖం కలుగుతుంది అని అనుకుంటాడు దాన్ని మోహము అని అంటారు ఎందుకంటే ఐస్ క్రీమ్లో సుఖం లేదు దుఃఖం ఉంది ఐస్ క్రీమ్ తీసేయాలిపోయి ఐస్ క్రీమ్ వదా ఆల్కహాల్ అనండి అష్టమనం ఆల్కహాల్ అన్నది ఎందుకంటే ఐస్ క్రీమ్ అన్నాను నేను మర్యాద కోసం ఆల్కహాల్లో సుఖం ఉంది అని అనుకుంటాడు అనుకోడా చామజా హైరే అంటే దాని పేరే మోహము ఇలాగ మొదలుపెట్టి మొత్తం బాహ్య ప్రపంచంలో విషయ భోగములు ఎన్నైతే ఉన్నాయో వాటిల్లో సుఖం ఉందనుకుంటాడు సోఫాలో సుఖం ఉందనుకుంటాడు ఎందుకంటే సోఫా అంటే ఇట్స్ మెటీరియల్ జడ జడ వస్తువు కదండి జడవస్తువులో ఇంటి గట్టిగా ఉంటుంది లేకపోతే మెత్తగా ఉంటుంది కానీ సుఖము దుఃఖము దాంట్లో ఇది ఉంటాయి సుఖ దుఃఖాలు చేతన ధర్మాలు అవి మీ హృదయంలో ఆవిష్కారం అవుతాయి కానీ సోఫాలో మెత్తగా ఉంటే సుఖంగా ఉంటుంది మెత్తగా ఉంటే ఉండే సుఖం కూడా మీ హృదయంలో ఆవిష్కారం అవుతుంది కాబట్టి అయితే కారులో సుఖం ఉందంటాడు ఏమన్నా కార్లో సుఖం ఉందా దుఃఖం ఉందా మీరు ఆలోచించి చెప్పండి కార్లో ఉన్న వాళ్ళు ఇంతమంది సుఖం ఉందా దుఃఖం ఉందా క్యా బా సో కాబట్టి కారులో అది అది ఇచ్చే ఇచ్చే మెటల్ దాంట్లో సుఖం ఉండదు దుఃఖం ఉండదు అది డబ్బా అండి మారుతీ కార్ ఉంటే అండి ఇచ్చే టిన్ బాక్స్ దగ్గర టిన్ బాక్స్ టిన్ బాక్స్లో సుఖం ఉండదు దుఃఖం ఉండదు దుఃఖం ఉన్నా సుఖం ఉన్నా ఈ చేతన పురుషుని యొక్క హృదయంలో ఉంటుంది కానీ వీడు ఏమనుకుంటాడు టిన్ సుఖం ఉంది అనుకుంటాడు టిన్ సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని పేరును బట్టి దాంట్లో సుఖం ఉందంట పేరు నామకరణం చేసి దీని మోహము సంతానం వల్ల సుఖం కలుగుతుంది మోహము ధనం ఉంటే సుఖం కలుగుతుంది మోహము ధనం ఉంటే సుఖం కలగదు ధనం ఉంటే యూ కెన్ పర్చేజ్ థింగ్స్ అది సంగతి ధనం ఉంటే సుఖం కలుగుతుందంటే మీరు ధనవంతున్న అడిగి చూడండి తెలుస్తుంది మీకు దే డోంట్ గెట్ హ్యాపీనెస్ ఇఫ్ యు ఫైండ్ ఐ రిచ్ మ్యాన్ హ్యాపీ హీఈ్ హ్యాపీ నాట్ బికాస్ ఆఫ్ హీజ్ రిచెస్ హీజ్ హ్యాపీ ఇన్ స్పై మరి ఇక్కడ ధనం ఉంటే ఏమవుతుంది ధనం ఉంటే యూ కెన్ పర్చేజ్ థింగ్స్ ధనం వస్తువుల్ని కొనుక్కోవచ్చు ఇప్పుడు డబ్బు తక్కువగా ఉందనుకోండి క్యాబినాల్ సిగరెట్గా ఉంటాడు డబ్బు టూ ఉంటే ట్రిపుల్ ఫైవ్ కొంటాడు డబ్బులు ఉంటే అది లాభం అంతేగాని సుఖం అన్నది కాదు కానీ సుఖం ఉందనుకుంటాడు అనుకుని ఒక జీవితకాలం దుఃఖం అనుభవించి మూత కడతాడు చచ్చిపోతుంది ఏమిటి దీన్ని మోహము సో ఈ విధంగా మోహము సుఖము లేని చోట సుఖం ఉందనుకోవడం ఏది నిత్యము కాదో దాన్ని నిత్యం అనుకోవడం ఇన్సూరెన్స్ చేస్తాడు చేసి నిత్యం ఉంటుంది ఇన్సూరెన్స్ నిత్యం అండి క్యా బాథ అది నిత్యం అనుకుంటుంది సో సో నేను చచ్చిపోతున్నాను అనుకుంటాను ఆత్మ చావు లేనిదానే చావుని భావిస్తాడు ఇవన్నీ మోహము మోహకలీలం ఈ మోహం అనే అవివేక రూపం కాలుష్యం ఇప్పుడు కూడా మోహం రెండు ఉంటాయి నిత్యమును అనిత్యం అనుకుంటాయి అనిత్యాన్ని నిత్యం అనుకుంటారు అంటే ఆ వివేకం తేడా వస్తుంది అంటేసేపు వివేకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి కరెక్ట్గా అనుకుంటే దానిపై వివేకం రెండింటిని కరెక్ట్ గా అనుకుంటే వివేకం కదా ఒకదాన్ని ఇంకొకటిగా భ్రాంతి పడితే మోహం తాను చూసి అది వివేకం తాడండి పావు కాదండి వివేకం అదే పావుదా అంటే మోహం సో ఈ అద్దెతనే అవివేక రూపం కావుష్యం ఇదే కుళ్ళు కాలుష్యం అంటే ఇదే ఇప్పుడు బయట మనిషి ఉంటాడు వాడు శత్రువు ఉంటాడు శత్రువు బయట ఎప్పుడూ ఉండడు శత్రువు శత్రువు హృదయంలోనే ఉంటాడు బయట శత్రువు ఉండనే ఉండడు బయట మనిషి ఉంటాడు శత్రువు ఎందుకుంటాడు శత్రువు హృదయంలోనే ఉంటాడు కానీ బయట ఉన్నాడని అనుకుంటాడు అవివేకం ఈ కాలుష్యం ఏదైతే ఉందో ఇదే ఏనా ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే సో ఈ మురిక ఎప్పుడైతే మనస్సులో ఉందో దానివల్ల కలిగే హాని ఏమిటంటే ఏనా అంటే ఏ కాలుష్యము చేత ఈ కాలుష్యం ఏం చేస్తుంది కలుషితం చేసేస్తుంది కలగాపలకం చేసేసి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 వీడు ఏమనుకుంటాడంటే ఈ ఆనందము బాహ్య విషయాల్లో ఉందనుకుంటాడు అనుకుని ఆ విషయం వైపు అంతఃకరణమును ప్రవర్తిల్లా చేస్తాడు అంటే ఏమిటి భోగ పరాయణుడై భోగానుభవం కోసం కర్మల్ని చేయటం ప్రారంభిస్తాడు ఆ మనస్సులో ఉండే కాలుష్యం అట్టిది నేను చూస్తూ ఉంటాను వేదాంతం వింటారు ఊరికే నెలల తరబడి ఉంటారు వేదాంతం వింటూ ఉంటారు అంటే వీకెండ్ వస్తారనుకోండి అమెరికాలో మనం చెప్తున్నాను ప్రతి వీకెండ్లో వస్తారు వేదాంతం వింటూ ఉంటారు క్లాసులో కూర్చుంటారు వెళ్తారు ఎక్కడో ఏవి ఎఫెక్ట్గా ఉండదు ఎందుకంటే ఈ క్లాసులు మేము పైగా అంటారు నేను పంచదశి శ్రవణం చేశాను నేనేమో వివేక చూడమని చేశాను అంటే ఎందుకు పంచదశి మొత్తం ఉంటారు శ్రవణం చేయడం ఎందుకు శ్లోకం శ్రవణం చేస్తే చాలు శ్రవణం చేయడం అదే శ్రవణం ఏది ఎఫెక్ట్గా ఉండదు ఇక్కడ విన్నది వేరు వాడి జీవితం వేరు రెండింటికి అసలు పొంతన ఉండదు అంటే ఆ మోహకలీలత ఆ కాలుష్యము అంత గట్టిగా ఉంటుంది కొంతమంది గ్రహిస్తారు ఈ స్వామీజీ చెప్తున్న ఏదో పాయింట్ ఉన్నట్టుంది అని పట్టుకుంటారు పట్టుకున్న వస్తారు స్వామిజీ ఏదో గడపడిగా ఉంది దీని సమాచారం ఏంటో అడుగుతారు ఏదంటే మీరు చూసుకోండి మీకు భోగాలు కావాలా జ్ఞానం కావాలా చూసుకోండి భోగాలుగా భోగపరాయణలుగా జీవిస్తూ జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సో అంటే ఈ పిజ్జా టాపింగ్ లాగా ఈ కూడా చిన్న టాపింగ్ వేసుకుని మేము ఆ సంసారంలోనే పిజ్జాను రక్షిస్తూ ఉంటాం అంటే అలా ఇట్ నాట్ గుడ్ యాటం లైక్ కాబట్టి చాలా చాలా సంసారం మీద బాగా పీకలేక కూలిపోయి ఉంటారు దీనిలో నేను అనుభవం మీద అసలు అత్యంత మౌలికమైన సత్యాలు కొన్ని ఉంటాయి వాటిని గుర్తించటానికి కూడా ముందుకు అడుగు వేయడు కోపము అనవసరము ద్వేషం అనవసరము ఇది ఒంట పట్టదు ఇంత చిన్న మాట వాడికి అర్థం కాదు వాడు అలా ద్వేషిస్తూనే ఉంటాడు ఎవరినో ఒక ద్వేషిస్తూ కోర్టులో కేసు ఒకటి నడిపిస్తూ ఉంటాడు లేకపోతే నోటీస్ ఉంటాడు మళ్ళీ పెళ్లి అంటాడు ఒకసారి డైవర్స్ ఉంటాడు మళ్ళీ పెళ్లి అంటాడు ఈ లోపల గీతంతేటం వివేద చూడాలండి నాకు స్టూడెంట్ ఒక ఒక అమ్మగారు స్టూడెంట్ నా ప్రాంతాలు దాంట్లో స్టూడెంట్ ఆవిడ ఆవిడకి లేరు గురువులే ఆవిడ ఈ వేద అంతా ఎప్పుడు మొదలుపెట్టే అమ్మా తల్లి గారు అడిగారు లేదు అడిగితే పంతొమ్మిది సంవత్సరాల నుంచి వేదాంతండి అంటే బ్రెజీలియన్ ఉమన్ పంతొమ్మిది ఏళ్ళ నుంచి వేదాంతం ఓకే ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో షీ హ్యాస్ డైవర్స్ ట్ ఒక డైవర్స్ దాగ్రం ఎందుకంటే వాడు దుష్టుడు ఎగ్యూజివ్ ఫెలో బ్యాచులర్ ఆఫ్ కిమ్ అండ్ లివ్ బ్యాచులర్ ఆఫ్ లైఫ్ మనకి వేదాంత ఒకసారి చేయి కాలిన తర్వాత ఇంకా మళ్ళీ మీరు ఇంకోసారి చేయి కావలసి ఉంటున్నారంటే వేదాంత్ అంటే ఆ వేదాంత ఈ జమి నుంచి విని ఈ జమీని వీలసి వీడిని డైవర్స్ చేసేసి ఇంకో పెళ్ళాడింది మామూలుగా ఎవరో పెళ్ళాడితే నేను దాని గురించి తప్పు పట్టునా వేదాంతం పంచు తీసి ఆత్మబోధ ఆత్మబోధ తప్పుబోధ అనుకో ఉండటం వీటిని డ్రైవర్స్ తీంకోండిపోయాక పోనీ ఏదో ఒకసారి అయింది పోని ఇవి తప్పులబోధ ఆత్మబోధ బాగా బొరక ఎక్కలేదు అప్పుడెప్పుడే బిగినర్స్ అయిపోయింది ఆ బాగాతో ఉంది జీవితాంతం కాపురం చేయొద్దు కొని ఆ రెండో వాడితో మళ్లీ నాలుగేళ్లలో వాడికి డ్రైవర్స్ ఈ లోపల ఇక్కడ తప్పుబోధ ఆత్మబో ఇవన్నీ పూర్తి అయిపోయి కటోపనిషత్తు కూడా అయిపోయింది ఈ రెండో డ్రైవర్స్ ఎవరు ఇంకా మొండము ఫ్యాలోకి వచ్చాం ఈ మొండకాయ క్యానా బాగా వల్లించేసుకున్న సందర్భంలో వీడికి డ్రైవర్స్ ఇంకో హో పెళ్లి ఏంటి వడీ కాల్స్ స్త్రీ కాకపోతే పురుషుడు క్యా బాధ ఈ వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇది అంటే మోహం అలా ఉంది ఎంత విన్నా ఎందుకు పనికిరాదా వెన్నీ వల్లి వల్లి మూసిపోతూ ఉంటుంది ఇలాగ ఈ మోహము విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్త్యతే మీ మనస్సు సంసారంలోకి వెళ్తోందా ఏ దూరంలో వెళ్తోంది విషయ సుఖాల కోసం వెళ్తోందా అదే మోహం అంటే ఆ మోహకలీలన్నీ నీవు ఎప్పుడు దాటగలమో అప్పుడు నీవు రెడీ ఫర్ ది అంతఃకరణ జ్ఞానం తమ బుద్ధి వ్యతికరిష్యతి వ్యతిక్రమిష్యతి అదిగో ఆ మోహ కాలుష్యాన్ని మీ బుద్ధి దాటేస్తుంది ఎప్పుడైతే దాటేస్తుందో అంటే అంటే అర్థం ఏంటి హీజ్ ఎలక్ట్ యాక్టివ్ ఎవేక్ట్ బట్ మైండ్ సంసారంలోకి రన్నింగ్ ఉండదు ప్రసన్నంగా ఉంటాడు తెలివిగా ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు ఉల్లాసంగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు వీడల్లా ఉంటాడు భోగపరాయణుడు తెలివిగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు భోగాయమంటే పరిగెడుతూ ఉంటాడు హడావిడ పడుతూ ఉంటాడు చాలా టెన్షన్గా ఉంటాడు ఎంత తేలాగి చూస్తున్నా వైరాగ్యం వైరాగ్యం చాలా నేను ఈ పాఠమే చెప్తూ ఉంటాను నన్ను ఓ కోటీశ్వరుడు దగ్గరికి వచ్చాడు కోటీశ్వరుడు నాకు అనిపించింది ఎందుకంటే చూస్తూ ఉంటే అనిపిస్తుంది చూసిందను బట్టు కోటీశ్వరుడు ఏమో అనిపించింది నా దగ్గరికి వచ్చాడు స్వామిజీ ఏదైనా మంచి ఉపదేశం చేయండి అన్నట్టుగా ఏదో ప్రసంగం వచ్చింది నేను పనిగట్టుకుని నేనే ఉపదేశం చేయను అలా వచ్చింది ఆ టాపిక్ అన్న ద సిచ్యువేషన్ డిమాండ్స్ నేను అసలు ఏం మాట్లాడు నాకు అలాగే కూడా ఉంది నేనేం మాట్లాడినా నెల కాముగా ఉంటా సిచ్యువేషన్ డిమాండ్స్ నేను చెప్పాను ఆ సందర్భాన్ని వైరాగ్యం గురించి చెప్పాను అయింది ఒక ఎంతసేపు అని భోజనం చేశాను నాకు ఆయన ఏదో దక్షిణం ఇవ్వకపోయారు నాకు దక్షిణే ఒక్క ఎందుకు తీసుకోలేదంటే ఇన్ ప్రిన్సిపుల్ ఇప్పుడే వైరాగ్యం గురించి చెప్పి మళ్ళీ ఇప్పుడే ఆయన దగ్గర డబ్బు నేను తీసుకుంటే వాట్ సిగ్నల్ ఇట్ గివ్స్ టు హిమ్ సో ఐ రిఫ్యూజ్ ఆయనకి నేను పుస్తకం ఒకటిచ్చాను ఆయన దగ్గర బంగారులానే పుస్తకం ఒకటి అది చూపించి స్వామిజీ మీరు చదవండి పుస్తకం ఉంటారు అంటే నేను అన్నాను మీకు మళ్ళీ నేను తొందరగా తెలుగు వాపస్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను నేను మీరు వాపస్ ఇవ్వద్దు కీప్ ఇట్ విచ్చి ఆయన అంటే మీ మాట ఏమిటి ఐ హ్యావ్ ఏ కాపీ ఐ టూక్ దుక్ ఇచ్చిన కాస్ట్లీ బుక్ ఆయన ఒక కాపీ పది కాపీలు కొనుక్కుంటాడు కావాలంటే ఐ బ్రాక్ దుక్ అండ్ ఐ కెప్ట్ విత్ మళ్ళీ అడిగారు మీరు రిటర్న్ చేసి అక్కర్లేదు దానికి అడిగిన ఐదు వందల రూపాయలు రిటర్న్ ఐ డోంట్ గివ్ ఇట్ ఐ కీప్ ఇట్ విచ్చి కాబట్టి ది పాయింట్ ఈజ్ so uh, he, he should సో హీ హీ షుడ్ నోట్ ది ట్రూట్ వైరాగ్యం అంటే మీరు వైరా కోటీశ్వరుడైనా సరే హీ హ్యాస్ టు ఫాలో వైరాగ్యం బోధాలను పక్కన పెట్టాల్సి ఉంటుంది ధనం నుండి ఉండే లోభాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది నీకు ఆత్మజ్ఞానం కావాలంటే యువర్ టు infinite ది ఫైనైట్ ఆత్మజ్ఞానం అంటే ఇన్ఫినిట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫినిట్ యువర్ టు సాక్రిఫైస్ ది ఫైనైట్ అంటే ఇప్పుడు ఆయన ఆస్తి పస్తి మనకేమో ఒక్కర్లేదు ఆయన హీయో పడేసుకోలేదు వట్ ఎవర్ హీ హాజ్ he has to do, he has to do. అంతేగాని అలా అవుతుకోవడం లోభము క్రోధము కోపము తర్వాత కామనలు భోగపరాయణత్వము ఇవన్నీ ఉంటాయి మీరు కొంచెం ఆత్మజ్ఞానం చెప్తూ ఉండండి మీకు మేము ఏదో కొంచెం దక్షిణ ఇస్తాము ఓకే వీ కెన్ గెట్ సమ్ మనీ అవుట్ ఆఫ్ సచ్ పీపుల్ దగ్గో వేరే వేరే నైట్ పీపుల్ దగ్గివిట్ ఆల్సో బట్ ఈ సర్వ్ నో పర్పస్ వర్ట్స్ అవుతా దానివల్ల ఏం ఉపయోగం కాబట్టి వ్యతి తెలుష్యతి ఈ వ్యామోహం నుంచి బయటపడుకోవాల్సి తిక్రమిష్యతి అంటే దానికి అర్థం ఏంటంటే శుద్ధ భావమాపత్తే ఇత్య నీ మనస్సు శుద్ధంగా ఉంటుంది శుద్ధంగా ఉండటం అంటే ఏమిటో తెలిసినా అండి ఎంటీగా ఉంటుంది ఎంటీ థాట్లెస్ థాట్స్ ఏ ఉండవు కామన్ సంబంధించి భయాలకు సంబంధించి థాట్స్ ఉండవు కామన్ థాట్స్ ఉంటే భయం థాట్స్ ఉంటుంది ఏ థాట్స్ ఉండవు థాట్లెస్ స్టేట్ అంటే మైండ్ లెస్ స్టేట్ కాదు వాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు అని మీరు అనుకోండి థాట్ లెస్ స్టేట్ ఈజ్ నాట్ మైండ్లెస్ స్టేట్ యూనో మైండ్ లెస్ అంటే ఆలోచన జాతకాని వాడు జడ బుద్ధి గలవాడు వాడిని మైండ్ లెస్ వీడికి ఏ థాట్స్ లేవు క్లీన్ గా ఉన్నాడు కాబట్టి వీడి కూడా అలాంటి వాడు అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ గుర్రం పంచ కళ్యాణి గుర్రం రౌతు రౌత్ అంటే దాని మీద ఉండేవాడు దాని కళ్ళ మొట్టమొదటి అలా నిలబడి అవస్థంగా నిలబడి ఉంది అప్పక్కనే గుర్రం బొమ్మ ఉంది గుర్రం బొమ్మ చిత్రపటం ఈ గుర్రము ఆ గుర్రం బొమ్మ రెండింటికి తేడా ఉందంటానా లేదంటానా అంటే ఇది కదలటం లేదు అది కదలట్లేదు ఇది కాబట్టి తేడా అలా కాలేదు కదలకపోవడం రెండింటికి సమానమే అయినా అది జడం అది ఇది చేతనమైన గుర్రం అదేవిధంగా ఆ జడబుద్ధి గలవారి మనస్సులోనూ ఏ ఆలోచనలో ఉండవు త్మజ్ఞాని మనస్సులో కూడా ఆలోచనలు ఉండవు లో ఒకటి అనుకోద్దు మీరు ఇట్స్ నాట్ లైక్ దాట్ హీఈ్ మైండ్ లెస్ ఫెలో వేర్ యాజ్ ఆత్మ జ్ఞాని హీజ్ నాట్ మైండ్లెస్ ఇన్ ఫ్యాక్ట్ హీజ్ హండ్రెడ్ పర్సెంట్ మైండ్ ఫుల్ వాడికే తెలుసు మైండ్ అంటే ఏదో వాడికి తెలుసు ఎందుకో తెలుసునా హిజ్ మైండ్ ఈజ్ ఆల్వేజ్ విచ్ టోటల్లీ విచ్ వేర్ యాజ్ సంసార్లకి వాళ్ళ మైండ్ ఎప్పుడూ వాళ్ళకౌట్ ఉండదు ఎక్కడకో పరుగులు తీస్తూ ఉంటుంది వీడి వీడి మనస్సు వీడి దగ్గర ఎప్పుడూ ఉండదు అది ఇటువంటి పరుగెడుతూ ఉంటుంది ఆ మనస్సు కంటే భిన్నంగా నేను ఉన్నాననే జ్ఞానం కూడా వీడికి ఉండదు మైండ్తో మమేకమై బతుకుతూ ఉంటుంది కాబట్టి శుద్ధ భావం ఆపత్తి చేస్తే శుద్ధంగా ఉంటుంది అంటే అర్థమేంటి డిమాండ్స్ ఏమి మోస్ట్ నాన్ డిమాండింగ్ పర్సన్ ఆత్మజ్ఞాని ఈజ్ ది మోస్ట్ నాన్ డిమాండింగ్ పర్సన్ నో డిజైర్స్ నో ఎక్స్పెక్టేషన్ నా కష్టం వ్యపాశ్రయ అంటాడు శ్రీకృష్ణుడు తోట ఈ సంసారంలో అయ్యా ఈ సంసారంలో ఈశ్వరుని సృష్టిలో మీరు కోరదగ్గర ఏదైనా ఉందా అంటే ఆ ఏమీ లేదండి అంటే మరి భోజనం అవుతాయి పప్పు పులుసు భోజనం భోజనానికి ఏముందండి దేహానికి భోజనం తెప్పిస్తే శరీర యాత్రకి భోజనం తెప్పిస్తే మాకు భోజనం కూడా నా కోసం భోజనం కాదనే ధోరణిలో ఉంటాడు టు దట్ ఎక్స్టెంట్ హీ హ్యాస్ నో ఎక్స్పెక్టేషన్ ఎనీథింగ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్ నాకు ఖచ్చితర్థం వ్యపాశ్చిత నో ఎక్స్పెక్టేషన్ దేవుడు నేను అనవసరం మీరు చెప్పాను దేవుడు కనపడే ఏం కావాలో కోరుకో అంటే వీడు బుర్ర ఒకంటాడు ఏమో ఏం కోరాలో ఇప్పుడు ఈ దేవుణ్ణి ఏం కోరాలో ప్రహ్లాదు దేవుడు అడుగుతాడు మీకేం కావాలని ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు ఏం రకంగా ఆ స్థితి శుద్ధ భావం ఆపత్స్యతే చాలా ప్రాక్టికల్ అండి అదేదో ప్రహ్లాదులు అన్నాను కదా అని ప్రహ్లాదులు లాంటి ఉంటుందని మీరు అనుకోద్దు ఇవాళే ప్రహ్లాద ప్రకృష్టం బ్లాద యత్స మీ పూర్ణమైన సంతోషం నిండుగా మీ మనస్సు మీరే ప్రహ్లాదు కాబట్టి సో అటువంటి శుద్ధ భావాన్ని మనస్సు పొందాలి పొందితే అప్పుడు తదా తస్మిన్ కాలే అంటే ఆ కాలము నందు అంటే ఆ ప్రశ్నకి సమాధానం అనమాట అప్పుడు ఎవటవుతుంది గంతాసి ప్రాప్తాసి ఇది కూడా లుట్టే ప్రాప్నోతి ప్రాప్నోతి ఒక ప్రాక్షసి అనుందా ప్రాక్షసి అంటే లుట్ పుస్తకంలో ప్రాప్తాసి అనుంది రెండు భవిష్యత్తే లుట్టు లొట్టును సో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 దాని ఎందు విరక్తి దేని ఎందు విరక్తి దేనికి విరక్తి చెప్తున్నారు శ్రోతం యస్య శ్రుతస్య సో నేను మీకు చెప్పాను శ్రోతం జస్ట శ్రుతస్య అన్న దానికి అర్థం ఆల్రెడీ విన్న భోగాల సమాచారం గురించి వైరాగ్యం ఇంకా వినాల్సిన భోగాల సమాచారం గురించి వైరాగ్యం అంటే పూర్ణంగా ఉంటుంది మనస్సు మనస్సు పూర్ణంగా ఉంటుందంటే అర్థం మనస్సు వైపు నుంచి ఆ వాడి వైపు నుంచి జగత్తు మీద ఏ డిమాండ్స్ ఉండదు అప్పుడే పూర్ణం మనస్సు అపూర్ణమైతే డిమాండ్స్ వచ్చేస్తాయి అలాగే నాన్ డిమాండింగ్ నాన్ కవెటింగ్ నాన్ ఎక్స్పెక్టింగ్ కర్సమ్ ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అలా చూస్తూ ఉంటాడంట సూర్యుడికే చూశారనుకోండి మీరు వడ్ ఎక్స్పెక్ట్ ఆఫ్ ది సమ్ ఇదిగో ఎక్స్పెక్ట్ చంద్రుడు గెస్ట్ చూశారు వట్ డూ ఎక్స్పెక్ట్ ఈ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనికీ సపోజ్ పర్వతం గెస్ట్ చూశారు చుట్టా కూడా పర్వతం గెస్ట్ చూశారు ఈ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిమిక ఎన్ని లుకెట్ వరల్డ్ ఎగ్గా నేను ఒక బిల్డప్ తోటి ఒక ఆయనతో కలిసి కారులో ఎక్కడికో వెళ్తున్నాను వెళ్తుంటే ఆయన అంటాడు అంత విశాలమైన మైదాన ప్రదేశం పెద్ద పెద్ద మైదానం కైలాస్ మనోస్కర్ గౌర యాత్రకు వెళ్ళినప్పుడు అంత టిఫిట ఒక ఆయన ఈ గ్రూప్ లో ఒక ఆయన ఉండడు ఆయన అన్నాడు ఆయన బాంబే నుంచి వచ్చాడు ఆయన అంటాడు ఎంత ఎంత ప్లేస్ ఈ ప్లేస్లో వందో వంతు మాకు బాంబేలో ఉంటే ఎంత బిజినెస్ చేసి ఉండేవాడు నేను అంటే బుద్ధి లాభం సో ఈజ్ ఎ బిల్డర్ ఆ బిల్డర్ బిల్డర్ అశిక్షుడు వెంటనే అమ్మగారు పక్కన అన్నారు అమ్మగారు అన్నారు మానస్తా మీ బిల్డర్ బుద్ధి పాలిచ్చుకున్నారు కాదు అప్పుడేదింటే సో మనకి జగత్తు మనం ఏది చూసినా ఏదో ఎక్స్పెక్టేషన్ సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రం ఎట్ ఓ మనిషి ఉన్నాడు అనుకోండి ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ దలుసుకుంటారు ఈచ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఫ్రమ్ ది అదర్ పర్సన్ వీడి నుంచి వాడు ఎక్స్పెక్టేషను వాడి నుంచి వీడి ఎక్స్పెక్టేషన్ దానికి లవ్ అని పేరు లవ్ ఎలా అవుతుంది మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అని ఏదో అనవలసి ఉంటుంది కానీ ఐ ఆర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బై కన్వీనియన్స్ మ్యారేజ్ అంటే నిజంగా మ్యారేజ్ అని కాదు కిరియమాటిక్ యూసే సో అంతేగాని దాంట్లో లవ్ ఎక్కడుంది వేరే యూ లైక్ ది పర్సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దట్ ఈజ్ లవ్ అది ప్రేమ అంటే ఆ ప్రేమే పరమేశ్వరుడు అదే ఆత్మ అదే జ్ఞానం అదే మోక్షం అంత హై విలువ దానికంత విలువ ఉన్నది ఎనీవే సో తదా శ్రోతవ్యం శ్రుత నిష్ఫలం ప్రతిభాతి ఇత్యభిప్రాయ అంటే నిర్వేదంగా అంతా ఆశ అంటే నీవు శ్రోతవ్యానికి శృతానికి వైరాగ్యం పొందుతావు అంటే శృతము గురించి అప ఇది నిష్ఫలం వేస్ట్ అవసరం లేదండి అనవసరం అండి దాంట్లో పెద్ద సారం లేదండి నిష్ఫలం ప్రతి భాగ్యం శ్రోతవ్యస్య ఇంకా రాబోయే వినబోయేటువంటి వాటి ఇంకా విన్నాడు ఇంకా వినలేదు కొన్ని విన్నాడు కొన్ని భోగాల గురించి విన్నాడు వాటి గురించి రెస్పాన్సిబిలిటీ నిష్ఫలం శ్రోతవ్యం ఇంకా వినలేదు వినబోతున్నాడు వాటి గురించి రెస్పాన్సిబిలిటీ ఇంకా ఏవో కొన్ని మీకు చెప్పాలండి అక్కర్లేదులేండి ఇలాగే ఉంటాయి ఈ సంసారంలో భోగాలు ఇలాగే ఉంటాయి శృక శ్లోకం చేస్తే శుభక శ్లోకం సో ఇప్పుడు ఒకడు ఏదైనా ఒకటి విదిలిపెట్టేశాడు అనుకోండి ఆ విధులు దాంట్లో కొత్త కొత్త రకాలు వచ్చాయని చెప్పాడు అనుకోండి వెళ్ళి పడిపోయి వాడు ఏమంటాడు నో ఇంట్రెస్ట్ కాదండి మీరు విధులు పెట్టేసిన వాటిని కొన్ని చెప్తానంటే నో ఇంట్రెస్ట్ ఇంకా కొత్తవేమో వచ్చే దాంట్లోనే అంట నో ఇంట్రెస్ట్ అంటే నిష్ఫలం ప్రతిభ సో ఆ విధంగా జగత్తు ఎడల ఒక పూర్ణ మనం జగత్తుతో వ్యవహరించేప్పుడు రెండు రకాలుగా వ్యవహరిస్తాం ఒకటి మనలో అపూర్ణత మనలో వెలికి మనలో లోపలంతా హుళక్కి ఖాళీ ఏమీ లేదు రావాల్సిందంటే బయట నుంచి రావాలి లోపల సుఖం లేదు బయట నుంచి సుఖం రావాలి లోపల నిండుదనం లేదు బయట నుంచి నిండు రావాలి అది ఒక పద్ధతి అప్పుడు జగత్తు మిమ్మల్ని బంధిస్తుంది ఇంకోటి ఏమిటంటే లోప సుఖం ఉన్న సుఖమంతా ఆత్మ ఎందే ఉన్నది బయట సుఖమే ఉంటుందండి సుఖమంటూ ఉంటే ఆత్మయందే ఉంటది బయట సౌందర్యం ఏమంటే మీకు సౌందర్యం బయట ఉంటుందా ఆత్మలో ఉంటుందా గులాబీ అందంగా ఉందన్నాడు అంటే అది ఆత్మ సౌందర్యాన్నే గులాబీ సౌందర్యంలా భాషించమ సౌందర్యమే की आ गुलाबी बहुत गुलाबी शोभें मल्लो उ शोभ मल्ले, मल्ले मरों हाईबिस्कसा मंदार पुवो उ शोभ धोरण वाड़ी वाड़ी आत्मसौंदर्या पेरद सो इन गुलाबा उठ अभी आत्मसौंदर्यम आत्मतृपे गुलाबा ृप्तिलाटुद వారికి ఆత్మలో తృప్తి లేదనుకోండి గులాబ్జాం ఆపల పారేస్తాడు తీసుకెళ్లి దాని మీద విషయం ఉండదు కాబట్టి ఎనీవే సో పూర్ణత్వము ఆత్మ స్వరూపంలో సాక్షాత్కరించుకుని వాడు జగత్తుతో ఎలా వ్యవహరిస్తాడు అంటే అవుట్ ఆఫ్ త్రివిలేజ్ సిచ్యువేషన్ తో వ్యవహరిస్తాడు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి వ్యవహారం చేస్తాడు జగత్తు నుంచి తీసుకున్నా నష్టం లేదు ఎలా తీసుకుంటాడు వెలికి ఉండి తీసుకోడు పూర్ణత్వం నుంచి తీసుకుంటాడు వెలిచి ఉండి తీసుకునేవాడు ఎప్పుడూ వెళితే కాబట్టి విరక్తుడికి జగత్తు కనపడే తీరు వేరు విరక్తుడికి జగత్తు శాంతా హిష అంటారు విరక్తుడికి నిష్కాముడికి దిక్కులన్నీ శాంతంగా భాషిస్తాయి సకాముడికి దిక్కులన్నిటి ఎందు కూడా క్షోభ ఘర్షణ భాషిస్తున్నవారు ఎనీవే సో ఇటువంటి స్థితి ఎప్పుడు లభించిందో అప్పుడు నీవు ఆత్మజ్ఞానానికి తయారైపోయినావు అని అంటారు తర్వాత శ్లోకం శ్రుతి విప్రతిపన్నాతి నిశ్చలా సమాధావలా బుద్ధి కదా యోగమవాప్స్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 కాబట్టి ప్రతిపన్నా బుద్ధి అంటే నీ బుద్ధి ప్రతిపన్నా అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంది ఈ ప్రతిపత్తికి విపరీతం తలకిందులు అంటే ఉన్నది లేనట్లుగాను లేని ఉన్నట్టుగాను తెలుసుకుంటాడు దాన్ని విపరీత ప్రతిపత్తి రైట్ విపరీత ప్రతిపత్తి దానికే విప్రతిపత్తి అండి విప్రతిపత్తి అంటే विपरीत प्रतिपत्ति प्रतिपत्ति अंत ज्ञानमें प्रतिपत्ति ज्ञा विप्रतिपत्ति अटे विपरीत ज्ञान अंत अयथार्थ ज्ञाप्रतिपन्ना बुद्धि अटे अंत तल कि बुद्धि उन बुद्धि बुद्धि श्रुति विप्रतिपन्न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 శృతి అంటే రెండు అర్థాలు చెవి చెవి ద్వారా నీలో అజ్ఞానం ప్రవేశిస్తుంది అజ్ఞానం చెవి ద్వారానే ప్రవేశిస్తుంది కదా మిత్రుడు వస్తాడు అరేలాగని ఎక్కడికో తీసుకెళ్తాడు ఏవో చెప్తాడు ఇలా చేయాలి ఇప్పుడు మీరు ఈ కంపెనీలో బాగా ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారా వచ్చిన జ్ఞానం అయిన తర్వాత అయితే ఇప్పుడు అలాగే బాగా అవుతుంది స్టాక్ మార్కెట్ ఇది ఇన్వెస్ట్ చేయండి అని చెవి ద్వారానే వస్తుందండి అది లక్ష రూపాయలు తీసుకెళ్లి పెడతాడు మొన్నటి ఈ లూజెస్ అలా ఫిట్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లాగా ఉంటుంది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎక్కడ నామాజ్ నష్ట ఎలా అయిపోయిందండి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఓదేంటర్లో వెళ్ళింది కానీ స్టాక్ అంతా కొన్నా సో స్టాక్ పోయింది ఆ డిపాజిట్స్ వచ్చాయి స్టాక్ కొన్నా ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాడి మొత్తం ఫైనాన్స్ ఆపరేషన్స్ లో డిపాజిట్స్ టెన్ పర్సెంట్ స్టాక్ నైన్టీ పర్సెంట్ ఈ ప్లీజ్ నోట్ కాబట్టి టెన్ పర్సెంటే వచ్చింది నైంటీ పర్సెంట్ పోయింది సో ఆ దాంతో వీడు ఎలా పెట్టాడు అంటారు శృతి విప్రతికర్మ విని విని విని అబో ఇని బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అలాగే ఇదిగో ఇది చెప్పాను కదా ఈ కర్మ ఈ కర్మ ఆ కర్మ ఈ కర్మ ఈ ఎన్ని కర్మలు లిస్టు ఇప్పుడు తింటున్న ఆహారం కంటే రుచికరమైన ఎక్కువ ఆహారాన్ని తింటూ ఎక్కువ ఎంజాయ్ చేయాలి దానికో కర్మ ఉంది నేను ఫలానా అమ్మాయిలు ప్రేమించాను కానీ ఆమె నన్ను ప్రేమించటం లేదు దానికో కర్మ ఉంది వశీకరణ కర్మ కొడుకు చెప్పిన మాట వినలేదు కర్మ ఉంది కూతురు చెప్పిన మాట వింటలేదు ఇంకో కర్మ ఎన్ని కర్మలో కొడుకు ఉన్నారు కూతురు లేదు ఇంకో కర్మ కూతురు కానీ కొడుకు లేదు ఇంకో కర్మ కొడుకు కూతురు ఉన్నారు కానీ మనవాళ్ళు లేరు కర్మ ఉన్న కాకపోతే ఓ కర్మ ఎన్ని ఆయుర్దాయం పెరగాయంటే కర్మ ఎన్ని కర్మలు ఈ కర్మలన్నీ ఎక్కడి నుంచి చేయండి శృతి ఇవన్నీ విని విని విని విని వాడు అంటాడు భగవద్గీతలో మీరు ఏం చెప్తారు అని అడిగారు మీరు స్వామీజీ కదా మీ ఆపరేషన్స్ ఏవి అంటే మీరు పూజలు కర్మలు ఏమైనా చేస్తారన్నో అయితే మీరు ఏం చేస్తారు ఇంకా లేదా పాఠం చెప్తాను పాఠం అంటే ఏమిటి ప్రాణాయామం అవి చెప్తారా అవి కూడా చెప్పారు ఇంక ఇంకేం పాఠం చేస్తారు అంటే ప్రాక్టికల్ లెసన్స్ ఏమైనా ఉంటాయా ఉండవు మరి ఇంకేం పాఠం ఇస్తారు గీత అంటే అంటే మామూలుగా కాలేజీల్లోనే అక్కడ చెప్తారు అలాగే చెప్తుంటారు అలాగే చెప్తారు ఓన్లీ దట్ మక్స్ యాస్ మరి దానివల్ల మాకు ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటే నేను చెప్పాను మీరు ఒకసారి రండి క్లాస్ గీత క్లాస్ ఇక్కడ రెండు సార్లు మూడు సార్లు ఇవ్వడం వస్తే మీకు ఈ స్టార్ట్ గెటింగ్ గా పిక్చర్ అవుతుంది